నూట అరవై తొమ్మిదవ కీర్తన నీవు జగన్నాథుడవు నేనొక జీవుడనింతే నీవలే ననుభవించ నేనెంతవాడను వైకుంఠ పదమీడ పడి కోరనెంత వాడ ఈకడ నీ దాసుడనౌటిది చాలదా కేకొని నీ సాకారచింత నేనే పైకొని నీ డాగుమోచి ప్రతికిది సలదా సుంపుల నీ ఆనందసుఖమేడా నేనే పంపు శ్రీవైష్ణవ సల్లాపన సలదా నింపుల విజ్ఞానమేడా నీ తెలియనెంతవాడ ఇంపుగా నీకదా వినుటిదియే చాలదా కైవల్యమందు నీతో కాణాచి ఆడా నాకు శ్రీవేంకటాద్రిమీద సేవ చాలదా ఈవల శ్రీవేంకటేశిన విజ్ఞానమున భావించి నిన్ను ఒకడే భాగ్యమే చాలదా